సొత్తుని అపహరించకుండా ఉంటాడు అదే లాభం దానికి నెగిటివ్ రూపమైన లాభమే కాబట్టి మనస్సుని కూడా ఈ మనస్సును అబ్జర్వ్ చేస్తే నాకు సమాధి వస్తుందా నాకు మోక్షం వస్తుందా నాకు ఇది వస్తుందా అది అలాంటి ప్రశ్న వేయకూడదు మనస్సు నా స్వరూపాన్ని నాకు కాకుండా చేసేటువంటి దొంగ కనుక దాని కన్ను వేసి అంతే అసలు లాభాపేక్ష పెట్టకూడదు అలాగంటే మనస్థితిని నిర్మాణం చేసుకోవాలి అదే మరి కర్మయోగం అంట సో ఆ విధంగా చేస్తే అది కర్మయోగం అది నేను నీకు చెప్తాను అదంతా శంకరులు అప్పుడే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసారు శ్రీకృష్ణుడు అంటున్నాడు నేను నీకు సాంచయోగం చెప్పాను రా బాబు నీకు ఎంత వంట పట్టిందో తెలీదు వంట పట్టింది లేదు ఇంకా మనస్సుకి పరిశుద్ధి కావాలి ఇప్పుడు కర్మయోగం చెప్తాను జాగ్రత్తగా వినుము అంటున్నాడు ఇమాం అనంతరమేవా క్ష్యమానం బుద్ధిం శృణు ఇమాం శృణు అంటాడు దీనిని విను దీనిని అంటే ఏమిటంటే అర్థం అంటే ఇప్పుడే చెప్తున్నాను ఇంకా అనంతరమే వక్ష్యమాణం ఇప్పుడే చెప్పబోతున్నా అక్కడ దీనిని అంటే అర్థం ఆ చెప్పబోయేదాన్ని మనస్సులో పెట్టుకుని దీనిని అని అంట సో ఇప్పుడు ఇది చెప్తాను వినండి అంటే ఇదంటే ఏమిటి ఇదంటే ఇక్కడ ఏమైనా ఉంటుందా ఉండదు అంటే చెప్పబోయేది వెంటనే చెప్పబోయేది రేపు చెప్పబోయేదాన్ని ఇది అనరు వెంటనే చెప్పబోయేదాన్ని ఇది దీన్ని చెప్తాను లేదు ఓకే తాం బుద్ధి ముస్తీ ప్రరోచనార్థం ప్రరోచనము అంటే రుచిని కలిగించుట రుచి రోచన రుచిని కలిగించుట ఒక ప్రీతిని కలిగించుట రుచిని కలిగించుట ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి జిలాబీ అంటే జిలాబీకి అది షైనింగ్ ఎల్లో కలర్లో పెడతాడు దాన్ని ఎందుకండి షైనింగ్ ఎల్లో కలర్ ఎందుకుంటుంది పిండిను బెల్లమును నూనెతో చేసింది షైనింగ్ ఎల్లో ఎందుకుంటుంది బ్రైట్ ఎల్లో కలర్లో ఉంది ఉంది అంటే అదేదో గోడకి పెయింట్ వేసినట్టుగా దాంట్లో ఏదో కలరింగ్ మెటీరియల్ వేస్తే ఆ బ్రైట్ ఎల్లో వస్తుంది కానీ లేకపోతే బొరైటీల్లో ఎందుకు వస్తుంది ఇప్పుడు మా అమ్మగారు ఒకసారి నన్ను పిలిచే కేజీ బెల్లం తెచ్చిపెట్టుకున్నా సరే నేను ఐ వాజ్ మేకింగ్ అరేంజ్మెంట్ బెల్లం నల్లగా ఉండకూడదు చక్కగా పచ్చగా ఉండాలని చెప్పేసి అంటే నేను నానమ్మా నువ్వు పొడబడుతున్నావు నీకు తెలీదు బెల్లం నల్లగానే ఉంటే మంచిది పచ్చగా ఉందంటే అదంతా కల్తీ హైడ్రాసనం సబ్స్టెన్స్ సోడియం సల్ఫైట్ అదేం చేస్తుంది అంటే కలర్ని తగ్గిస్తుంది అది బ్లీచింగ్ ఏజెంట్ అది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బెల్లం పాకాన్ని చాపల మీద కోసి దాన్ని అచ్చులు కింద చేసి ముందు దాంట్లో ఒక కేజీ హైడ్రాస్ పారిసీల తిప్పుతారు తిప్పితే అది ఏమవుతుంది ఆ కలర్ పోయి అదేమో పచ్చగా తయారు ఆ నలుపు కాబట్టి నీకు ఈ హైడ్రాస్ అనే కెమ్ అది ఆరోగ్యానికి మంచిది హైడ్రాస్ హైడ్రాస్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ ఐటెం It is not even a food ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఏ ఫుడ్ ఎట్యూడ్ పైగా హైడ్రాస్ ఈజ్ సోడియం సల్ఫైట్ అంటారు ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ శరీరంలో ముఖ్యంగా small quantities lo స్మాల్ క్వాంటిటీస్లో వీళ్ళు కావాల్సినంత వేస్తారు ఏమో స్మాల్ క్వాంటిటీస్లో వేరు ఒక కేజీ పారేస్తారు తీసుకొచ్చి పైగా ఆ హైడ్రాస్లో ఇంకా ఇంప్యూరిటీస్ ఏవో ఉంటాయి దాంట్లో మళ్ళీ ఇంకా అది కూడా క్లీన్గా ఉండరు ఇంకా ఏవో ఉంటాయి కాబట్టి నేనేం చెప్పానంటే అమ్మ బెల్లం ఇప్పుడు నల్లగా ఉన్న బెల్లమే మంచిది ఈ పచ్చగా ఉన్న బెల్లం మంచిది కాదు సరే అయితే నువ్వు చెప్పినట్టు కాబట్టి వాడు ఎందుకు వేస్తాడు హైడ్రాసు ప్రరోచనార్థం మనకి దాని ఎందు ప్రీతిని కలిగించడం నేను రాంగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ది వర్డ్ ఈజ్ లైక్ దాట్ శాస్త్రంలో కూడా సాధకుడికి దాని ఎందుకు ప్రీతిని కలిగించడం కోసం స్థుతిస్తారు స్థౌతి ప్రవచనం అంటే అర్థం చెప్పడం కోసం ఆ దృష్టాంతం తింటారు ఇప్పుడు ఈ స్వీట్లు షాప్ వాడు బర్ఫీ ఏదో జస్ట్ బర్ఫీ ఐ డోట్ నో వాట్ ఈస్ దిస్ వర్డ్ బర్ఫీ బర్ఫ్ అంటే స్నో ఐస్ బర్ఫీ తెలుగు హిందీ పదమా లేకపోతే ఉర్దూ పదం ఏదో అయి ఉంటుంది వాటెవర్ బర్ఫీ ఈజ్ ది బస్ట్ పాసిబుల్ స్వీట్ ఐ ఐ డాంట్ ఇట్ ఈస్ వర్త్ ఇంగ్ ఎనివే ఈ బర్ఫీ అనే దాని మీద వీడు సిల్వర్ వేస్తాడు ఇట్ ఈస్ నాట్ సిల్వర్ వడ్ బీన్ బై సిల్వర్ అంద ఈ లోకంలో వాడు బంగారు ఆభరణాల్లోనే రాగి కలుపుతాడు అలాంటిది మీకు సిల్వర్ని క్లీన్గా ఇస్తాడ మీరు మార్కెట్కి వెళ్ళి సిల్వర్ ప్యూర్ సిల్వర్ కావాలంటే దొరుకుతుంది కానీ దీని మీద వేసి ఇది సిల్వర్ ప్యూర్గా ఉంటుంది ఉండదు దాంట్లో లెడ్ ఇంప్యూరిటీ ఉంటుంది ఇన్ అడిషన్ టు అదర్ ఇంప్యూరిటీస్ లెడ్ ఇంప్యూరిటీ ఉంటుంది ఎంత ఎంత సిల్వర్ ఉంటుందండి ప్యూర్ ఇప్పుడు మీకు ఆభరణాల సిల్వర్ ఉందనుకోండి దాని ప్యూరిటీ ఎంత ఉంటుంది నైంటీ ఫైవో నైన్టీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది నైంటీ ఉండదు కదా అంటే మీకు ఆభరణాల దాని నైన్టీ ఫైవ్ ఉంటే ఈ బర్ఫీ మీద వేసి ఆ సిల్వర్ ఫాయిల్ అది నైంటీ ఉంటుందా ఉండదు అది ఏ నైంటీ నైంటీ ఉంటే గొప్ప మిగిలింది ఏమిటి సమ్ లెడ్ ఈస్తే ఇన్ అడిషన్ టు అదర్ థింగ్స్ లెడ్ ఈస్తే లెడ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ చాలా చెడ్డది లెడ్ తర్వాత ఆ ఫాయిల్ ఎలా చేస్తాడు దిమ్మిసా చేసి చేస్తాడు ఎలా దిమ్మిసా చేస్తాడు యూ నో దాట్ ఎలా చేస్తాడంటే ఈ పశువధ శాల నుంచి ఆ పశువుల గట్ గట్ ఉంటుంది గట్ అంటే ఇట్ లైనింగ్ ఆఫ్ ది స్టమక్ అది భోజనం చేయరు పశువు దేహంలో ఉండే ప్రతిభాగాన్ని వంట ఒళ్ళుకు తినరు ఏవో కొన్ని భాగాల్ని మాత్రమే తీసుకుంటాం ఇది ఆహారంగా పనికి రాదది ఇట్ ఈజ్ రెఫ్యూజ్ అంటే రిజెక్టెడ్ మెటీరియల్ అది చాలా టెన్సైల్గా ఉంటుంది పశువు యొక్క గట్ సమ్ పార్ట్ ఆఫ్ ది ఇన్నర్ ఇన్నర్ ఆర్గన్ చాలా టెన్సైల్గా ఉంటుంది అది వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్లీన్ చేసేసి డ్రై చేసేసి అట్ట అది వీళ్ళు కొనుక్కు ఈ సిల్వర్ వర్డ్ ఈ చార్మినార్ ఆ రెండు పీసుల మధ్యన పెడతాడు ఈ సిల్వర్ సిల్వర్ పెట్టు అలా కొడుతూ ఉంటాడు బాల కార్మికులు వాళ్ళ దాంట్లో పెద్ద వీడెందుకు కొడతాడు వీడు ఏం చేస్తాడంటే మంది పిల్లల్ని ఎంప్లాయ్ చేస్తాడు పిల్లలకి శరీరంలో బాగా ఎనర్జీ ఉంటుంది మన సొసైటీ చాలా కరెక్ట్ సొసైటీ మీకు తెలియని కాదు బట్ హైలీ డిగ్రేడింగ్ ఆల్సో సో పిల్లలకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎంత పన్న కొండని పిండి చేసేయాలనుకోండి మీరు పిల్ల పది మంది పిల్లల్ని కనుక ఎంప్లాయ్ చేసుకుంటే సర్వ్ ఆ కొండని పిండి కార్యక్రమంలో మీరు బాగా ముందుకు వెళ్ళవచ్చు పిల్లల్ని ఎంప్లాయ్ చేసుకోవాలి ఈ పెద్దవాళ్ళని ఎంప్లాయ్ చేస్తే వీళ్ళు యూనియన్ అంటారు సరిగ్గా చేయరు అంతా గోళ పిల్లల్ని ఎంప్లాయ్ చేస్తే క్లీన్ వాళ్ళకి టీ ఇచ్చేస్తూ ఉన్నాం బోయినం పెట్టేస్తూ ఉన్నాం పిల్లాడికి ఎంత పెట్టినా పెద్దవాటిలో సగం అయింటాడు ఎంత పెట్టినా వాడు తినే సగం కాబట్టి ఒక పది మంది పిల్లల్ని ఎంప్లాయ్ చేస్తారు ఈ పిల్లలు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ ఫాయిల్ చిన్న పీస్ ఉంటుంది ఓ ఇంత పీసు అక్కడ కట్ చేసి పెడతాడు అది ఆ రెండు ఆ చర్మాల మధ్యన గట్టి మధ్యన పెట్టి అక్కడ ఫిక్స్ చేసి ఉంటుంది అక్కడ దాని మీద వీడి చేతిలో ఒక వుడెన్ హ్యా హ్యామర్ ఉంటుంది దాని బట్టి అలా కొట్టుకో ఇది కార్యక్రమం ఇది బర్ఫ్ మీద వేస్తుంది మనం కొనుక్కు తెచ్చుకుంటాం మానవుని అవివేకానికి అంత ఉండదు అది తింటాం ఇట్ ఈస్ రాంగ్ ఆల్ ది వే ఇట్ ఈస్ లెడ్ పాయిజన్ అండ్ యూ యూఆర్ ఎంకరేజింగ్ యూఆర్ యూజింగ్ సమ్ ఆ పశుబలో భాగం కూడా దీనికి కొంత కంట్రిబ్యూషన్ ఉంది బాల కార్మికుల కంట్రిబ్యూషన్ ఉంది ఇట్ ఈస్ బ్యాడ్ ఆల్ ది వే అండ్ వీ ఈట్ ఇట్ అది తినదగ్గ వస్తువు అది ఏమో నేను మీకు చెప్పాను చెప్పాను సో ప్రరోచనం అంటే ఇలా ఉంటుంది కానీ ఇక్కడ ప్రరోచనం అటువంటి ప్రవచనం కాదు ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే మీకు దీని మీద ఇంట్రెస్ట్ కలగాలి అందుకోసం స్థుతిస్తున్నారు ప్రవచనార్థం స్థౌతి ఏది కర్మయోగం ఇప్పుడు కర్మయోగము అంటే అది కర్మనా బుద్ధి అది బుద్ధి కర్మయోగం అంటే కర్మ కాదు కర్మ అంటే కర్మ ఏమంటే కర్మ ఉందనుకోండి కర్మకి కర్మయోగం అని పేరు పెట్టడం ఎందుకండి క అది కర్మ కర్మే కదా అది కర్మ ఈజ్ ఈక్వల్ కర్మ అయిపోయింది అది కర్మ దాన్ని మీరు కర్మయోగం అని పిలవండి ఎందుకు అలా పిలవడం ఎందుకండి ఒక పదం జత చేసిన అందువల్ల దానికి ఏమో ఉపయోగం ఉండాలి కాబట్టి కర్మయోగము అంటే కర్మ కాదు మరి కర్మ కర్మ కర్మ అంటే కర్మయే కర్మ మరి ఈ కర్మయోగం ఏమిటి బుద్ధి బుద్ధి అంటే జ్ఞానవనత్వం ఒక ఒక అవగాహన ఒక అండర్స్టాండింగ్ కర్మ కర్మ విషయంలో మనం ఈశ్వరారాధన బుద్ధితో చేయాలి అది ధార్మికమైన కర్మ ఉండాలి అది మౌలికమైనటువంటి కండిషన్ దాంట్లో సందేహం ఏం లేదు అండ్ దెన్ దాని నిస్సంగంగా చేయాలి ద్వంద్వములను తిరస్కరించి ఈశ్వరారాధన బుద్ధితో చేయాలి ఆ విధంగా కర్మానుష్ఠానం చేసేప్పుడు మనస్సు సావధానంగా పెట్టుకోవాలి మనస్సు ఏం చేస్తుందంటే ఏవో కొన్ని బెనిఫిట్స్ని ప్రాజెక్ట్ చేస్తుంది ఒకసారి అనిపిస్తుంది ఏమిటి వీళ్ళకి ఐదు రోజులు వరుసగా పొద్దున్న సాయంకాలం ఈ ఎండలో పడి పాఠాలు చెప్పాయి ఏమిటి మనకేమిటి లాభం దీనివల్ల అని అనిపిస్తుంది అనిపించినప్పుడు వెంటనే ఇలా అనుకోవడం పొడకూటం ఈ రకమైన భావన రావడమే తప్పు మనం కాదు ఈ కర్తలం మనం కాదు దీని భోక్తలం మనం కాదు అదేదో ఈశ్వరుని యొక్క సంకల్పంలో ఆ ప్రవాహంలో ధారలో అలా మనం ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసమే దీన్ని చేసాము పరమేశ్వర అర్పణం ఏవో మంచి మాటలు నాలుగు చెప్పే భాగ్యం మనకు కలిగింది నాలుగు శ్లోకాలు గీతలో శ్లోకాలు అనుకున్నాము కాబట్టి దీంట్లో మనకేమిటి లాభం అనే మాటే రావడం తప్పు అని మన మనస్సుకు మనం సర్దుబాటు చేసుకోవాలి నచ్చజెప్పుకోవాలి దాన్ని సమాధి అంటే సమాధి ఈ సమాధి ఆ యోగుల సమాధి కంటే కష్టం యోగుల సమాధి ఏముంది ఒక పదిహేను రోజుల్లో నెల సరైనటువంటి ఆ యోగిని పట్టుకునే మీరు కనుక పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే ప్లా ప్రాక్టీస్ చేస్తే మనస్సుని స్టమ్ చేయటం జాతనైతే యూ క్యాన్ గో ఇన్ టు ఏ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్స్ అంటా యూ క్యాన్ డూ దాట్ ఇట్ ఈస్ డూయబుల్ బట్ నాట్ వర్త్ డూయింగ్ నాట్ వర్త్ డూయింగ్ ఈ సమాధానము చాలా గొప్పది మనిషిని కృతార్థులు చేస్తుంది కాబట్టి ఈ ఈ కమయోగము ఆ సమాధానము మనకు చాలా అవసరం అని ఆ జ్ఞానాన్ని ఆయన స్తుతిస్తున్నాడు తాము బుద్ధిం స్తోతే బుద్ధిం స్తోతే అంటే జ్ఞానం స్తోతేన బుద్ధ్యాయ యోగ విషయయా యుక్త హే పా కర్మబంధం కర్మ ఏ ధర్మాధర్మాఖ్య బంధ కర్మబంధ సో ఏయా బుద్ధ్యాయుక్త ఏ తో కూడి ఉన్నవాడు బుద్ధి అంటే యోగ విషయయా బుద్ధ కర్మయోగమునకు సంబంధించిన జ్ఞానం ఏ జ్ఞానమైతే కర్మని కర్మయోగంగా తీర్చిదిద్దేస్తుందో ఆ జ్ఞానం ఆ జ్ఞానముతో కూడి ఉన్న వ్యక్తి హే పార్థ ఓ అర్జున కర్మబంధం ప్రహాస్యతి ప్రహాస్యసి ఆ పొందితే ఓ అర్జున నీవు కర్మబంధం నుంచి పెట్టుకు కర్మబంధము అంటే ఏమిటి సాధారణంగా కర్మలు బంధిస్తాయి అని మీరు ఎవరికైనా అన్నారు అనుకోండి వెంటనే ఏమంటారు అవును చెడ్డ కర్మలు బంధిస్తాయి కానీ మరి గీతలో అలా అంటారు నిదార్థంలో అలా అంటారు చెడ్డ కర్మలు బంధిస్తాయి అంటే అర్థం ఏంటి మంచి కర్మలు మోక్షం ఇస్తాయి మోక్షం ఇస్తాయనో ఇవేమో అలాంటి బట్టి బంధించవు తప్పు ఒకసారి రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్ సభలో నన్ను ప్రసంగం చెప్పండి టాపిక్ ఏదో ఇచ్చారు ఆ టాపిక్ సమ్ టాపిక్ గీతకు సంబంధించిన టై చెప్తున్నాను ఏమిటంటే టాపిక్ అది పుణ్యము పాపము రెండు బంధమే ఆ రెండు బంధాల నుంచి కూడా మనిషి పైకొచ్చే ప్రయత్నం చేయాల్సి పాపమేమో ఇనుప సంకెళ్ళ బంధం పుణ్యమేమో బంగారు సంకెళ్ళ బంధం మొత్తానికి రెండు బంధమే అని ఇది టాపిక్ అక్కడ ఉన్న వాక్యం అది ఉన్న వాక్యాన్ని బట్టి చెప్తాం కానీ మన స్వంతం ఏమైనా చెప్తామే వాక్యం శ్రీకృష్ణుని వాక్యం ఉంటుంది లేకపోతే శృతి వాక్యం ఉంటుంది దాన్ని ప్రతిపాదించటం అదొక పూచి అపని చేస్తుంది ఒక ఆయన లేచి ఒక ఆయన కలిసి మీరు అలాగే పుణ్యము పాపము రెండు బంధమే అని చెప్పకూడదు అంటే చూడండి ఏం చెప్పకూడదు ఏం చెప్పచ్చు తర్వాత చూద్దాం నేను ఉపన్యాసం ఏం చెప్పాలో కూడా మరి మీరే నిర్ధారిస్తానంటే అది సరికాదు కదా అప్పుడు నేనేం చెప్తానో నాకే తెలియదు పరమేశ్వరుడు ఏది తోపిస్తే అది చెప్తానని నేను అనుకుంటున్నాను అలాంటిది మీరు నేను చెప్పానన్న నాయందో కర్తృత్వం పెట్టి ఆ కర్తృత్వాన్ని మళ్ళీ మ్యానిపులేట్ చేస్తానని ఇది పద్ధతి కాదు నా ది పాయింట్ ఈజ్ పుణ్య పాపంలో రెండూ బంధం అవునా కాదా అసలు మీరేమనుకుంటున్నారు అంటే పుణ్యపాపాలు రెండు బంధం కాదు పాపమే బంధం పుణ్యం బంధం కాదు అని అన్నారు అంటే మీరు శాస్త్రాన్ని చదివి అంటున్నారు లేకపోతే ఏదైనా ఒక ఒక బండ స్వాధ్యాయులగా అంటున్నమాట యూడ్ యూ రీడ్ శాస్త్ర ఎస్ మరి దా హౌ యు టాక్ లైక్ దాట్ కాదండి మీరు చెప్పింది కరెక్ట్ అయితే కానీ ప్రజలకల్లా చెప్పకూడదు ఎందుకంటే ప్రజలకు ఎందుకు చెప్పకూడదు మరి ఉండకోపనిషత్తు అని టాపిక్ పెట్టుకున్న తర్వాత ప్రజలకు మరి ఇంకేం చెప్పాలి ఆ టాపిక్ నువ్ అసలు సెలెక్ట్ చేయకూడదు లేకపోతే ఆ ప్రజల్ని పిలవకూడదు ఏదో ఇదేనా అదేనా ప్రజల్ని పిలిచి టాపిక్ సెలెక్ట్ చేసి చెప్పకూడదంటే మరి ఏం చెప్పాలి అలాగే అదని జనం పుణ్యం చేసుకుంటూ ఉండాలి పాపం మానేయాలి అవును అది కరెక్టే ఆ చెప్పి సందర్భం వేరే ఉంటుంది ఆ టాపిక్ వేరే ఉంటుంది ఆ వేదిక వేరే ఉంటుంది అక్కడ అది చెప్పాలి ఇక్కడ మరి ఈ వేదికలో ఈ టాపిక్లో ఇది చెప్పాలి ఇలా ఉంటుంది జానం అందుకే చెప్పొచ్చేది ఏమిటంటే ఈ సందర్భంలో పుణ్యము పాపము అనే రెండింటి యొక్క బంధం నుండి నీవు బయటపడతావు అంటే ఒకడు అంటాడు నాకు పాప బంధం నుంచే బయటపడాలి పుణ్యబంధం నుంచి నేను బయటపడడం నాకు ఇష్టం కాదు అంటే అతగాడు ఇంకా కర్మయోగానికి అర్హుడు కాదు అని అర్థం కామ్యకర్మలు చేసి వాళ్ళు అలాగే ఉంటారు కామ్యకర్మానుష్ఠాన పరులు భోగపరాయణ వాళ్ళు భోగాల కోసం కర్మలు చేస్తూ ఉంటారు వాళ్ళకి వైరాగ్యం అనే మాట వాళ్ళకి అంగీకారం కాదు కాబట్టి పుణ్యము పాపము రెండూ బంధమే అనేది వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళ త వాళ్ళ ప్రసక్తి ఇక్కడ కుదరదు ఇక్కడ ప్రసక్తి ఏమిటంటే దానికంటే పై స్థాయి ఇక్కడ అది కూడా ఒక మానవుని యొక్క జీవితంలో ఒక మెట్టు కానీ అక్కడే కూర్చుండిపోకోవడం తప్పు ఆ మెట్టు కూడా ముందుకు వచ్చేసేయాలి పాపకర్మలను విడిచిపెట్టి పుణ్యకర్మలను మాత్రమే అనుష్ఠించాలి మనస్ట ఆ తర్వాత పుణ్యకర్మలు కూడా కామ్యకర్మల్ని అనుష్ఠించరాదు నిత్య కర్మల్ని మాత్రమే అనుష్ఠించాలి నెక్స్ట్ స్టెప్ ఆ తర్వాత స్టెప్ నిత్య కర్మానుష్ఠానంలో కూడా భోక్తృత్వం ఉండరాదు ఆ పై స్టెప్ నిత్య కర్మానుష్ఠానంలో కూడా కర్తృత్వం ఉండరాదు ఆ తర్వాత స్టెప్ ఆత్మ కర్త కర్తృ అభోక్తృ ఆత్మనిష్ఠుడే ఉండిపోదు ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ గ్రోత్ నువ్వు ఒక స్టేజ్లో స్టక్ అయిపోకూడదు అలా అడ్డుబడి అతుక్కుపోకూడదు ఎక్కడా కూడా కంటిన్యూస్ గ్రోత్ ఉండాలండి మధ్యలో అతుక్కుపోతే ఉపయోగపడేటండి కాబట్టి ధర్మాధర్మాఖ్య కర్మబంధ చూడండి శంకరులు ఎలా చెప్తున్నారు ధర్మము బంధమే అధర్మము బంధమే ధర్మ అంటే పుణ్య అని అర్థం పుణ్యము బంధమే పాపము బంధమే పుణ్యమైతే బంగారు సంఖ్యల పాపము విలుప సంఖ్య ఓకే కాబట్టి ఈ ధర్మాధర్మములనబడేటువంటి బంధం రెండు రూపములుగా ఉంటుంది కర్మబంధం కర్మ ఏవ బంధ కర్మయే బంధం ఇంక మళ్ళీ కర్మకి బంధానికి భేదం ఏం అదే బంధం అయిపోతుంది ఈ కర్మబంధమును నీవు ప్రహాస్యసి దాటివేయగలుగుతావు ఎలాగా భాష్యం ఈశ్వర ప్రసాద నిమిత్త జ్ఞానప్రాప్తేప్రాయ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఈశ్వర ప్రసాదం ఈశ్వరార్పణ బుద్ధితో వీడు కర్మలను చేస్తూ ఉంటాడు అప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం వీడికి లభిస్తుంది హృదయం నుంచి లభిస్తుంది హృదయం నుంచి ఎలా లభించింది ఎందుకంటే ఈశ్వరుడు హృదయంలో ఉంటాడు ఆ హృదయంలో ఆ నిర్మలత పవిత్రత ఆ జ్ఞానము యొక్క వెలుతురు అవన్నీ కూడా ఆవిష్కరింపబడతాయి సో ఆ విధంగా వీడికి ఈశ్వర ప్రసాదం లభిస్తుంది తద్వారా జ్ఞానాన్ని వివేక జ్ఞానాన్ని పొందుతాడు పొందేసి కర్మబంధం నుంచి బయటపడుతాడు చూడండి కర్మలను చేసి కర్మబంధం నుంచి బయటపడాలి ఉపాయం కర్మయోగము అంటే కర్మల్ని చేస్తూ కర్మబంధం నుంచి బయటపడ్డా కర్మల్ని మానేసి కర్మబంధం నుంచి బయటపడ్డం కాదు కర్మల్ని మానేసి కర్మబంధం నుంచి బయటపడుట అనేది అసలు సంభవం కాదు కర్మల్ని చేస్తూ కర్మబంధం నుంచి బయటపడాలి ఎలాగంటే అచేసి చేసి పద్ధతి సరిగ్గా ఉంటాయి అదే కర్మయోగము ఇది ఇది టాపిక్ ఇప్పుడు దీంట్లో చిత్ర కొంచెం కంపేర్ చేయండి సాంఖ్యము యోగము రెండు పక్క ఉన్నాయి కనుక సాంఖ్యానికి మూలం ప్రమాణం యోగానికి అంటే కర్మయోగానికి మూలము శ్రద్ధ సాంఖ్యంలో మీరు ప్రమాణాన్ని ప్రమాణము అంటే వాక్యము బోధ ఇదం శరీరం కౌంతేయ ఈ శరీరము జ్ఞానం అదే ఎప్పుడు గుర్తింపు అవగాహన అది మూలం ప్రమాణం అంటే జ్ఞానం కదండి కాబట్టి ఆ వివేక జ్ఞానము ఆధారంగా సాంఖ్యం నడుస్తుంది గుర్తింపు ఇది శరీరము నా చేత దర్శింపబడుతోంది ఐఎమ్ ఆబ్వియస్లీ అవేర్ ఆఫ్ ది బాడీ దేర్ ఫర్ ఐమ్ నాట్ ది బాడీ సో ఆ గుర్తింపు దానికి ఆధారము సాంఖ్య యోగానికి ఆధారం ఏమిటి శ్రద్ధ ఎందుకంటే కర్మయోగంలో మనం కర్మని చే ఈ కర్మని చేయాలి ఇది నిత్య కర్మ ఇది మన డ్యూటీ దీన్ని మనం స్కిప్ చేయకూడదు ఇన్ని చేయాలి చేసేప్పుడు కర్తృత్వ బుద్ధి లేకుండా చేయాలి అదే నేను చేస్తూ కర్తృత్వ బుద్ధి లేకపోవడం ఏమిటంటే ఈశ్వరుడు అలా బోధించాడు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను ఫలాపేక్షతో నేను చేయట్లేదు అని ఆ విధంగా వాడు శ్రద్ధ ప్రధానంగా ఉంటుంది కర్మయోగానికి ఫౌండేషన్ ఏమిటి శ్రద్ధ సాంఖ్యయోగానికి ఫౌండేషను ప్రమాణ ప్రమాణజన్య జ్ఞానములు వివేక జ్ఞానం తర్వాత సాంఖ్యయోగంలో ఉపకరణములు జ్ఞానేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు కర్మయోగంలో ఉపకరణాలేమిటి కర్మేంద్రియములు మనస్సు మనస్సు కామన్ ఎలిమెంట్ సో ఆభేదములు జ్ఞానయోగంలో సాంఖ్యయోగంలో ఆ సాధనా సమయంలో వ్యక్తి ఎందు ఉంటుంది నేను తెలుసుకునేవాడను అనే ఒక ధోరణి ఉంటుంది తన ఎందు ఆరోపించుకుంటాడు జిజ్ఞాసు కదా కానీ కర్మయోగంలో హీ స్టార్ట్స్ విత్ కర్తృత్వ ఆరోపణ నేను కర్మని చేసుకుంటున్నాను ఇది చేయాలి కర్తృత్వంతో ఆరంభించి ఆ కర్తృత్వాన్ని నిరాకరించి ముందుకు వెళతాడు వీడు జ్ఞాతృత్వంతో ఆరంభించి నేను జిజ్ఞాసువును తెలుసుకోవాలి నేను అని జ్ఞాతృత్వంతో ఆరంభించి క్రమంగా జ్ఞాతృత్వాన్ని పొంది వీడి చేస్తాను సో ఈ విధంగా ఎత్తికించి భేదం ఉంటుంది భోక్తృత్వం రెండింట్లోనూ ఉంటుంది నేను ఇది తెలుసుకుని నేను ప్రయోజనాన్ని పొందుతాను తెలియచుకోవడం వల్ల నాకేదో మోక్షం అది అనే భోక్తృత్వ బుద్ధి సాంఖ్యయోగంలో ఉంటుంది ఈ విధంగా కర్మల్ని చేసినట్లయితే అంతఃకరణం శుద్ధి పొంది నాకు ఫలానా ప్రయోజనం సిద్ధిస్తుంది అనేటువంటి ఆ ఫలబుద్ధి ఆ భోక్తృత్వ బుద్ధి దాని ఎందు ఉంటుంది క్రమంగా సాధనా మార్గంలో ఈ రెండింటినీ కూడా నిరాకరించడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఈ సాంఖ్య యోగము కర్మయోగము దాని యొక్క మహిమ కర్మయోగ మహిమ కదండీ యోగ మహిమోపనిషత్ తర్వాత శ్లోకం నేహాభిక్రమ నాశోస్తి प्रत्यवायो ना तो भयात दी अवतारिक इंका मैं कर्मयोग कर्मयोगुरी कर्मयोगुरी मो विषय इतक मुद्दे कर्मबंधम प्रहाँ కర్మయోగం వల్ల కర్మబంధము తొలగిపోవు అని ఒకటి అబ్బా అంత గొప్పదా కర్మయోగం అంత గొప్పదా అని కాదు ఇంకా ఉంది గొప్పతనం కించాన్యత ఇంకో గొప్పతనం ఏమిటది నేహాభిక్రమ నాశ అభిక్రమ నాశ అభిక్రమ అంటే ఆరంభము ఆరంభము చేశారనుకోండి పూర్తి చేయకపోతే ఆ చేసిన ఆరంభం నష్టమైపోతుంది దీనికి నేను దృష్టాంతం తరచుగా ఇస్తాను మంచి దృష్టాంతం దొరికి వరకు దాన్ని ఇవ్వచ్చు ఇంకా కూడా ఇవ్వచ్చు దృష్టాంతాలు ఇప్పుడు మీకు ఇల్లు పూర్తి చేసి ఇల్లు కట్టి రూఫ్ వేసి మొత్తం తలుపులోని పెట్టి అన్ని అన్ని విధాలుగా ఇంటిని తయారు చేసి అద్దెకి ఇస్తారు అనుకోండి వెయ్యి రూపాయలు అద్దెస్తుంది లెంటిల్స్ వరకు చేసి ఆపేశారు అనుకోండి ఎంత అద్దెస్తుంది ఏం పోనీ లెంటిల్స్ దాకా అంటే రెండు లక్షల ఖరీ ఖరీదైన ఇల్లులో లెంటిల్స్ వరకు వచ్చాయంటే సగం ఖర్చు పెట్టాడు కదా కొన ఐదు వందలైనా అద్దె రావచ్చు కదా కొన ఐదు వందలు కాదు కొన్ని మూడు వందలైనా అద్దె రావచ్చు కదా వస్తుందా రాదు సపోజ్ లెంటిల్స్ వరకు కట్టేసి ఇంకా నేను ఆ తర్వాత పని పూర్తి చేయకుండా ఆపేసాను అనుకోండి నాకు ఏం లాభం వస్తుందో ఎంత వస్తుంది ఎంత పర్సంటేజ్ బెనిఫిట్ వస్తుంది ఏ బెనిఫిట్ కాదు మరి పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది అంత నష్టం గోడ కొట్టిన సున్నంలాగా అది ఎందుకు పనికిరాలి దీన్నే అభిక్రమనాశము అని అంటాం అర్థమైంది కదండీ మనం జీవితంలో చేసే చాలా పనుల్లో ఈ అభిక్రమ నాశం ఉంటుంది ఇప్పుడు బిఏ పాస్ అవ్వడానికి నేను ఒక అమ్మగారు నిరుగుదల బిఏ పాస్ అవ్వాలి అని ఒక నిశ్చయం చేసుకుని ఈ బిఏ ప్యాస్ అవ్వాలంటే మీరేం కాలేజీకి కష్టపడి చదివిపోయి అలా అక్కర్లా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని అది ఇంకా పరీక్షలు ఇంకో వారం రోజులు ఉన్నాయనగా పరీక్ష అప్లికేషన్ ఫార్ము ఫీజు అది మాత్రం పకడ్బందీగా ఉండాలి మీకు హాల్ టికెట్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అంతవరకు మీరు శ్రద్ధ ఇంకొక వారం రోజులు ఉందనగా దాన్ని గైట్ లీట్ ఓటు తిరగేసి మీరు ఏదో రాసి పరీక్ష ప్యాస్ మీకు వాళ్ళు బిఏ రాసి ఇచ్చేస్తారు వాళ్ళు బిఏ సర్టిఫికెట్లు అలాగ కట్ట కూర్చున్నారు అక్కడ పేరు పెట్టడం సంతకం చేయడం ఇవ్వడం సంతకాలు కూడా అయిపోయాయి పేరు రాసి వాళ్ళు దే ఆర్ రెడీ టు గివ్ ఇట్ మీరు దాన్ని తీసుకోవాలి దాన్ని మీరు తీసుకోవాలంటే మీరు అంత విజ్ఞానం సంపాదించి చేయాలనేటువంటి అలాంటి కండిషన్ వాళ్ళు పెట్టట్లేదు మీరు ఆ సమాచారం అంతా నాలెడ్జ్ ఉండాలని అలాగంటి కండిషన్ వాళ్ళు పెట్టనట్లేదు వాళ్ళు ఎంతవరకు కండిషన్ పెట్టారంటే నీకు వాళ్ళ నా ఉండాలి రేషన్ కార్డులో నీ పేరు ఉండాలి తర్వాత నువ్వేమో ఫీజు కట్టు ఉండాలి చలానా కట్టుండాలి చలానా ఈ చలానా అనేది మనుషుల్ని నిర్వీర్యుల్ని చేసేస్తుంది చలా సో చలానా కట్టాలి ఆ చలానా ఫారం దొరకదు అది వాడెవడో ఎక్కడో దాచి పెడతాడు అది సంపాదించాలి వీడు ఈ బ్యాంకు వాడు కట్టుకున్న తరగతి కట్టుకున్న రిసీట్ ఇవ్వడు మొత్తానికి పొద్దున్న పదింటికి ప్రారంభిస్తే మధ్యాహ్నం మూడయ్యేపటికి ఆ రిసీట్ మొక్క చదివిస్తున్నాడు అది దీనికి గురించి ఇవ్వాలి వాడికి ఇక కొన్ని కండిషన్లు పూర్తి మీరు పూర్తి చేసేసి ఆ పరీక్ష రాసేసి చక్క వస్తే వీడు మీకు వాడు డిగ్రీ ఇచ్చేస్తాడు సో ఒక అమ్మగారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు తొమ్మిది పరీక్షలు బిఏకే రెండేళ్లలో ఈమె ఏడు పరీక్షలు రాసి ఆ ఎనిమిదో పరీక్షకి అటెండెన్స్ షీ డి నాట్ అపియర్ జస్ట్ డి నాట్ ప్రజెంట్ హర్ సెల్ఫ్ దే డిగ్రీ ఇవ్వలేదు ఇంకో ఏడాది అది వచ్చింది నేను సలహా చెప్పాను ఆ రెండు పరీక్షలు రాసిస్తే వదిలిపోతుంది మళ్ళీ ఆ ఏడు రాయక్కర్లేదు పూర్వం అలా ఉండి చేత ఇప్పుడు రాసిందేదో గెయినే కాబట్టి ఆ రెండు రాసేస్తే అయిపోయింది ఆ రెండు రాయలేదు మళ్ళీ రాయలేదు ఫర్ సమ్ రీజన్ ఆఖరికి ఏమైపోయిందంటే ఒక ఐదేళ్ల తర్వాత ఐదేళ్ళ క్రమంగా రాయలేదు ఐదేళ్ల తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏమన్నారంటే ఈ బిఏని మేము ఎత్తేసేమన్నారు దే హెవ్ క్లోజ్డ్ దట్ బిఏ ఈ రెగ్యులేషన్స్ బిఏ ఓల్డ్ రెగ్యులేషన్స్ క్లోజ్ బిఏ న్యూ రెగ్యులేషన్స్లో చేయాలంటే మళ్ళీ యూ హ్యావ్ టు రైట్ ఆల్ ది పేపర్స్ దీనికి అభిక్రమ నాశానికి ఈ అభిక్రమ నాశము కర్మయోగంలో ఉండదు స్నేహాభిక్రమ నాశ అంటే ఈవేళ మీరు కర్మయోగాన్ని అనుష్ఠిస్తే పదేళ్ల దాకా మీరు కర్మయోగం అనుష్ఠించకపోయినా ఆ లాభం మీకు అలా ఉంటుంది మీరు మళ్ళీ కర్మయోగంలోకి వచ్చి తీర యు టేక్ వన్ స్టెప్ అండ్ దట్ గెయిన్ ఈజ్ నెవర్ లాస్ట్ ఇట్ విల్ బీ విత్ యూర్ ఇట్ విల్ బీ పార్ట్ ఆఫ్ యూ యుర్ నాట్ గోయింగ్ టు ఏమి హామీ అండి అది అంటే దీని న్యూస్ నిలపడిందంటే మీరు తిరగండి సంసారంలో ఎన్ని సంవత్సరాలు తిరిగినా తిరగండి ఎన్ని జన్మలు తిరిగినా తిరగండి వెల్ కమ్ బ్యాక్ మళ్ళీ వాపస్ వస్తారు వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తారు ముందుకు తీసుకువెళ్ళి మీరు మోక్షాన్ని పొందాం కాబట్టి భగవద్గీత చదువుకుందుకు మీరు వచ్చారంటే మీ మోక్షం ఫిక్స్ అయిపోయిందా ఇట్స్ అల్ ఆఫ్ టైం మీరు ఇప్పుడు ఈ క్షణంలో మోక్షాన్ని పొందవచ్చు లేకపోతే ఈ జన్మలో పొందొచ్చు అదే మళ్ళీ జన్మలో పొందొచ్చు యూ చూస్ ఇప్పుడు ఈరోజే మీకు మోక్షం కావాలంటే ఈరోజే మీకు మోక్షం దొరుకుతుంది అప్పు అంత కంగారు వద్దండే ఓకే నో ప్రాబ్లం యూ ట్వాట్ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ నో ప్రాబ్లం సో యూ హ్యావ్ ఇట్ ఎనీ టైమ్ నో లాస్ వాట్ ఎవర్ యు గైండ్ ఈజ్ యువర్ గైన్ అభిక్రమ నాస్తి తర్వాత ప్రత్యావాయం అని అనుకోవటం ఈ ప్రత్యావాయం అన్నది మీరు చూస్తూ ఉంటారు చాలామంది అడుగుతారు నన్ను స్వామీజీ లలితా సహస్రనామం చదివితే ఏదో ప్రత్యావాయం అనే మాట కూడా వాడతా ప్రత్యావాయం వస్తుందని ఎవరో చెప్పారు చదవకూడదుట మీ అభిప్రాయం అంటే ఈ మాట అందరూ నన్ను నన్ను ఎక్కడికి అక్కడ ఈ ప్రశ్న ఒకటి ఉంటుంది నేన నేనంటానో మీరు ఇంతకుముందు ఎంతమందిని అడిగి ఉన్నారు ఈ ప్రశ్న నేను అడుగుతాను అంటే ఎంతో మందిని అడిగాను మీరు చెప్పండి నేను చెప్పను అలాగా మీరు ఎంతమందిని కన్సల్ట్ చేశారు ఏమిటి సమాచారం ఎందుకంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి అర్గళా స్తోత్రం అని ఉంటుంది అంటే గడియ సం స్తోత్రం తంత్ర లిటరేచర్లో ఈ లలిత శాస్త్రం తర్వాత ఇంకో స్తోత్రం ఇంకో స్తోత్రం అర్గళా స్తోత్రంలో ఏమైనా లలితశాస్త్రం అంతా చదివి ఈ అర్గళా స్తోత్రం చదవకపోతే ఆ చదివిందంతా వ్యర్థము వన్ పైగా లలిత సహస్రం చదివి అర్గళా స్తోత్రం చదవకపోతే అర్గళాదేవి కోపం వచ్చి వీడికి హాని చేస్తుంది ఈ హాని చేస్తుంది దీన్ని ప్రత్యవాయము అని అంటారు అలా రాసి పెట్టారనుకోండి పాపం సాధకులు కంగారు పడిపోతారు ఎలాగంటే ప్రత్యవాయాలు ఎవో సత్యనారాయణ వ్రతానికి మీరు వెళ్ళి ఆ ప్రసాదం కలగద్దుకుని నోట్లో వేసుకోకుండా వచ్చేస్తే సత్యనారాయణ స్వామి మీ మీద కోపించి మీకు హానిని చేస్తాడు విన్నారా ఎప్పుడన్నాయమాట దాన్ని ప్రత్యవాయము అంట అది రూంటున్న దీన్ని ప్రత్యవాయము అంట అయ్యా ఈ కర్మయోగంలో నీకు అలాగంటే బెంగ లేదు ప్రత్యవాయము లేదు ప్రత్యవాయో న విద్య ప్రత్యవాయం అంటే ఒకవేళ చేయాల్సిన పద్ధతిలో పూర్తయ్యే వరకు చేయలేకపోతే కొంపలు అంటుకుంటాయి దాన్ని ప్రత్యవాయం అంట అటువంటి ప్రత్యవాయము కర్మయోగంలో ఇంతకంటే హామీ ఇంకేం కావాలండి స్వల్పమప్యస్థ ధర్మస్య త్రాయతే మహతో భయా ఈ కర్మయోగము అనే ధర్మము ఇది మీరు ఒక పెసరు ఆచరిస్తే స్వల్పమపి మహాభయం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది మహాభయం అంటే ఏమిటో సంసారం మృత్యుభయం మహాభయం అన్నిటికంటే పెద్ద భయం దాని నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అని ఈ విధంగా ఆ కర్మయోగం మహిమని స్ఫుతిస్తుంది విచ్ ఈస్ ట్రూ ఆల్ ది వే దాంట్లో అతిశయోక్తేం లేదు భాష్యకారం నా ఇహ మోక్ష మార్గే కర్మయోగే అభిక్రమనాశహ ్రమణ అభిక్రమ ప్రారంభ నాస్తికృష్యాదే క ఇహ అంటే దీనియందు నా ఇహ కదా ఇహ అంటే దీనియందు దీనియందుంటే మోక్షమునకు దారితీసే కర్మయోగమునందు కర్మయోగం గురించి సాంఖ్యయోగం గురించి కదా సాంఖ్యయోగం అయిపోయింది ఇమాంశును ఇది విను అంటే కర్మయోగం ఈ మోక్షానికి దారి తీస్తుంది మోక్ష మార్గము అంటే దారి తీస్తుంది మోక్షం వైపుకు నిన్ను నడిపిస్తుంది కర్మయోగం ఈ కర్మయోగంలో అభిక్రమనాశము లేదు ఏమిటి అభిక్రమ నాశము అంటే ఏమిటి అభిక్రమము అంటే అభిక్రమణం అభిక్రమ అవి సమానార్థక పదాలు సో ఆ ప్రత్యయాలను బట్టి సో అన్ననే ప్రత్యయం ఆ అనే ప్రత్యయం ఆ ప్రతయాలు అంటే ఒక రకం ప్రత్యయంలో అభిక్రమణం నపుంసకలింగ శబ్దం వస్తుంది ఇంకో ప్రత్యయంలో అభిక్రమహ పుల్లింగ శబ్దం వస్తుంది రెండింటికీ అర్థం అవుతాయి ఏమిటా అర్థం ఆరంభం ప్రారంభించుట పని ప్రారంభించారు అది రొంతా నశించుకో ఫర్ ఎగ్జాంపుల్ యథాకృష్యా దేహ నేనేవో నా దృష్టాంతాలు నేను ఇచ్చాను శంకర్లు దృష్టాంతం ఇస్తున్నారు కృషి కృషి అంటే వ్యవసాయం ఎగ్రికల్చర్ ఆది శబ్దం చేత మీరు ఇంకేమైనా దృష్టాంతాలు ఇచ్చుకోవచ్చు అని అభిప్రాయం నేను ఇచ్చానుగా అగ్రికల్చర్లో మీరు విత్తనాలు నాటి నీళ్లు పెట్టలేదు అనుకోండి అది ఇల్లు కట్టే సగం కట్టి అయితే విత్తులు నాటి నీళ్లు పెట్టి ఎరువు వేయలేదనుకోండి అయితే విత్తులు నాటి నీళ్లు పెట్టి ఎరువు వేసి పెస్టిసైడ్స్ చదవలేదు అనుకోండి లేకపోతే ఇవన్నీ చేసి పక్షులు తీరా పంట వచ్చి సమయానికి పక్షుల్ని తరమాల్సి ఉంటుంది అక్కడ మంచి వయసు కట్టుకుని పక్షుల్ని తరుగుతూ ఉండవు అప్పుడు వారం రోజులు చేయాలి ఆ పక్షులు వచ్చి వేళలు ఉంటాయి మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఆఫ్టర్నూన్ ఉంటాయి పర్టికులర్ టైమ్స్లో వాటిని తరివేస్తే అవి ఇంకా రావడం మానేస్తాయి ఇక్కడ తరిమేస్తారు మనకి అనుకూలం కాదని అవి కూడా గ్రహించి రావడం మానేస్తాయి అదొక పని ఆ పని చేయలేదనుకోండి మీకు మొత్తం పంటంతా అవి తినేస్తాయి నాశనం చేసేస్తుంది సో దొంగలు నుంచి కాపాడుకోవాల్సి ఉంటుంది ఎట్ ఎవ్రీ స్టేజ్ మీరు చేతికి ఆ పంట వచ్చే వరకు మీరు జాగ్రత్త పడాలండి లేకపోతే ఆఖరికి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మడంలో కూడా మీరు జాగ్రత్త పడాలి అయితే ఈ రైతులు గోళ ఎంత గోల గోలగా ఉంది మొన్న రైతులను ఈ మిర్చి రైతులను ఎవడో అడిగాడు మీకోసం ఒక రాజకీయ నాయకురాలు నిరాహార దీక్ష ప్రతివాడు నిరాహార దీక్ష ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షను బోర్డు పెట్టడం చాలా తప్ప అలా అనకూడదు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు అంత పెద్ద మాట అన్నా మన మరణం మన చేతిలో లేదు కదా తర్వాత మరణించే వరకు చేయాలనే ఉత్సాహం కూడా వాళ్ళలో వాళ్ళు ఉంటున్నారు తప్పిస్తే అంటే ఏంటి ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళని అంటే అదర్ పార్టీ వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం వాళ్ళని కంగారు పెట్టడం కోసం ఒక హైప్ని క్రియేట్ చేయడం కోసం ఆమరణ అన్నా ఈ మధ్యకాలంలో ఆమరణ నిరాహార దీక్ష చెయ్యని వాడు లేడు ఆ నిరాహార దీక్షలో మరణించిన వాడు లేడు ఎందుకు మాట అనకూడదు తప్పు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవట్లేదు ఎనీవే సో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు మరి మీరు ఏం చేస్తున్నారు అడిగారు కొత్త వద్ద అంటే ఈ మిర్చి రైతుల్ని మాకు అది వెళ్తారు అవసరం అండి అక్కడికి వెళ్తే లాఠీలతో తన్నులు తింటుంది తప్ప బాక్యే కలిసి వచ్చింది మాకు కావాల్సింది ఏదో ఈ మిర్చి బస్తాలకు ఏదో ధర కావాలి కానీ ఈ నిరాహార దీక్షలు ఈ లాఠీ తన్నులు మాకు అనవసరం మేము వెళ్ళట్లేదు అక్కడికి చెప్పారు వాళ్ళు అక్కడ అంచేతనే ఆ నిరాహార దీక్ష శిబిరం వెళ్లవలబోతోంది అక్కడ ఎవరు లేరు చాలా తక్కువ ఉంది అమ్మా అని ఎక్కడో చదివాను నేను ఎనీవే సో ఆఖరికి మార్కెటింగ్ చేసే వరకు కూడా వ్యవసాయదారుడు ఏ పనిలోనూ తేడా రానివ్వకూడదు అది మార్కెటింగ్ చేసి ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చి ఆ వెత్సాలో వాళ్ళు ఆ డబ్బును సద్వినియోగం చేసుకునే వరకు కూడా ఇట్స్ ఎ హ్యూజ్ జాబ్ అట్ ఎవ్రీ స్టెప్ ఫుల్ఫిల్ చేయాల్సిందే ఎక్కడ జారిపోకూడదు ఎక్కడైనా జారిపోతే అంతవరకు చేసిన స్టెప్స్ అన్నీ వేస్ట్ ఏ ఉపయోగం అలాగా కృషి అంటే అలా ఉంటుంది కృషి అంటే మన తెలుగు కృషి కాదు సంస్కృతం కృషి తెలుగు కృషి అంటే ఎఫర్ట్ అని అర్థం సంస్కృతంలో కృషికి ఎఫర్ట్ అని అర్థం సుతరాము లేదు కృషి అంటే వ్యవసాయము సంస్కృతంలో వ్యవసాయ శబ్దానికి వ్యవసాయం అని అర్థం సుతరము లేదు తెలుగుకి సంస్కృతానికి ఈ కన్ఫ్యూషన్ మీరు ఎలాగ గట్టెక్కుతారో నాకు తెలీదు వ్యవసాయము పక్కనే వస్తుంది వ్యవసాయము అంటే తెలుగు వ్యవసాయం కాదు కృషి అంటే తెలుగు కృషి కాదు సంస్కృతంలో కృషి అంటే తెలుగు వ్యవసాయం సంస్కృతంలో వ్యవసాయం అంటే ఏమిటో తర్వాత చెప్తా చెప్తా ఇదా కృషి అదే ఈ ప్రమాదం ప్రదం అవుతుంది ప్రమాదం ప్రమాదం అర్థం వేరు తెలుగులో అర్థం వేరు తమిళల్లో అర్థం వేరు ఇది పూజ స్వామీజీ చెప్తూ ఉంటుంది ఏవో ఈ ప్రమాద చెప్తాయి ఇస్ హైలీ డేంజరస్ వర్డ్ ఇట్ ఈస్ బికాస్ ఇట్స్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఆల్ ది త్రీ లాంగ్వేజెస్ ఎరీవే సో ఈ కృషి హీ అంటే అగ్రికల్చర్ అని అర్థం ఇంగ్లీష్లో సమస్య లేదు కృషి అగ్రికల్చర్ ఎవరికి డౌట్ ఉంది సో కృషి అదే ఆ విధంగా అభిక్రమ నాశము లేదు గీత అన్నది ఎలాంటిదంటే మీరు ఎతికించెత్తు దాన్ని వింటే ఈ మెసేజ్ మిమ్మల్ని వీదిరిపెట్టరు ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ యూ అండ్ it, it will bless విల్ బ్లెస్ అంతటి పవిత్రమైన యోగ విషయం ప్రారంభస్ నా అనైకాంతిక ఫలత్వం ఇత్య అంటే దీని అభిప్రాయం ఏమిటంటే ఈ కర్మయోగంలో మీరు ప్రారంభిస్తే అనైకాంతిక ఫలత్వము లేదు ఏకాంతము అంటే తప్పనిసరి అని అర్థం ఏకాంతము అంటే డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా అనర్థం ఏకాంతం ఏకాంత ఫలము అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చు అంతే కదా అనైకాంతిక ఫలం అంటే డెఫినెట్ రిజల్ట్ లేకపోవుట ఏమో వస్తుందో రాదు అటువంటి స్థితి నా లేదు రెండు నెగిటివ్స్ నా అనైకాంతిక ఫలం రెండు నెగిటివ్స్ పాజిటివ్ అయిపోతుంది ఏమిటా పాజిటివ్ ఏకాంత ఫలం అనైకాంతిక ఫలము కాదు అంటే ఇండెఫినెట్ రిజల్ట్ కాదు అంటే డెఫినెట్ రిజల్ట్ వచ్చు కాబట్టి కర్మయోగానికి ఫలము తప్పనిసరి ఇది మిస్ అయ్యే పనే లేదు దీన్ని వైదిక కర్మలు కామ్య కర్మలుంటాయి వాటికి కంపేర్ చేసుకోవచ్చు వైదిక కామ్య కర్మలుంటాయి వాటిల్లో ఫలం అనైకాంతికంగా ఉండదు అది తప్పనిసరిగా వస్తుంది అనే నిశ్చయంగా ఉండదు ఏకాంతికంగా ఉండదు అనైకాంతికంగా ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి పుత్రకామేష్ఠి యాగం చేశారు ఈ మధ్యనది కేరళలో పుత్రకామేష్ఠి యాగం చేశారు కేరళలో చేస్తే మన వాళ్ళు ఏమీ అనుకుంటారా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కాదు సూర్యాపేటలో పుత్రకామేశ్వర యాగం చేశారు సూర్యాపేటలో ఎందుకీ పుత్రకామ్య యాగం ఇప్పటికే సమాజంలో అనేక సమస్యలు ఉంటుంటే ఉత్తరకామేశ్వరం అలాంటివి కొత్త కొత్తవన్నీ పెట్టకూడదు ఏదో సమాజాన్ని ఇన్స్పైర్ చేసేట్లో ఉండాలి కానీ పది మంది నోళ్ళలో మనం పరిహాసం పాలయ్య ఉండము పుత్రకామేష్ఠి దశరథ మహారాజ్ చేశారు ఏదో చేసిన వాళ్ళు ఏదో చేశారు మనం కొత్తగా మొదలు పెట్టామనుకోండి ఎవరో కోపం కొంతమంది వస్తారు యాభై మంది దంపతులు వచ్చారు ఇప్పుడు ఫలం అన్నది అది హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టు ఉండదు ఇండెఫినెట్ రిజల్ట్ ఉంటుంది ఒకప్పుడు వస్తుంది ఒకప్పుడు వాళ్ళు కేరళలో టూ హండ్రెడ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఫిఫ్టీ సక్సెస్ఫుల్ అని చెప్పారు అలా ఉంటుంది కాబట్టి అటువంటి కామ్యకర్మల్లో తలదోచుకోవడం కామ్యకల్మల్లో తలదూర్చి కానీ మన సమాజంలో మన మన వాళ్ళు డిమాండింగ్ లక్షణం ఉండదు దే డు నాట్ డిమాండ్ పాపం మన ప్రార్థనలా ఉందలే అనుకుని సర్దుబాటు చేసుకుంటారు మీరు అమెరికా వచ్చి పుత్రకామేష్టి వాళ్ళు యూ యూ జస్ట్ రిజిస్టర్ ఫర్ పుత్రకామేష్టి యూఆర్ బౌన్ టు గెయిన్ చైల్డ్ అని మీరు చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటారు కదా పనే ఉన్నాయి అండ్ దెన్ యూ కలెక్ట్ సమ్ మనీ ఆల్సో చెప్పే ఫస్ట్ పేమెంట్ ఇచ్చేస్తారు వాళ్ళు వస్తారు అండ్ నవ్ యూ టెల్ దెమ్ వాట్ టు డూ ఆ కాగితం మీద రాసి ఇవ్వాలి బాండ్ పేపర్ మీద వాళ్ళ వన్ టూ త్రీ అలాగే మీరు రాసివ్వాలి రాసిస్తే వాళ్ళు అది ఎదురుకుండా పెట్టుకునే దానికి జెరాక్స్ కాపీ కూడా తీసుకుని లోపల దాచుకుని ఒకవేళ కాగితం పోతే అది పెట్టుకోవచ్చు సో కేర్ఫుల్గా స్టెప్ వైజ్ చేసుకుంటూ పోతారు వాళ్ళ చేత మూడు రోజులకి డే వన్ డే టూ డే త్రీ నువ్వు మూడు రోజులు బోన్ చేయకూడదు ఓకే స్టాప్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ లిక్విడ్ జ్యూసెస్ ఓకే డన్ నవ్ యు హ్యావ్ టు సిట్ ఓకే డన్ యూ హ్యావ్ టు డూ దిస్ హోమాన్స్ డన్ అన్నీ చేసేస్తా అయిపోతుంది నవ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్ రిజల్ట్ రాకపోతే మటుకు ఇండియాలోలా కాదు ఇండియాలోలా కాదు యూ విల్ సూ యూ తర్వాత సూ కాదు ఈ ధర్మము ఈ కర్మలు వీటి గురించి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఏమిటంటే సంథింగ్ మిశ్చివస్ గోయింగ్ ఆన్ అర్థవాత వాళ్ళు ఏం చేస్తారంటే సపోను ఓకటిస్తారు నువ్వు దేశాన్ని విడిచిపెట్టే వాళ్ళకి ఇక్కడే ఉండవు సప్నా ఇస్తావు ప్రజెంట్ వ్యవస్థలు చెంది లోకల్ పోలీస్ స్టేషన్ కన్వీన్స్ కానీ వాళ్ళకి లంచాలు అవి ఇవ్వడం కుదరదు రికమెండేషన్స్ చేయించడం కుదరదు అంతా పకడ్బందీగా నడిపిస్తూ ఉంటున్నాడు సో యూఆర్ ఇన్ సూప్ ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి పుత్రకామ్యష్టి అవి మాట్లాడదు ఇక్కడ మాత్రం యూ కెన్ గెట్ అవే విత్ ఎనిత్ అలాంటి కర్మలు చేయించకూడదు ఎందుకంటే ఫలము అనైకాంతికంగా ఉంటుంది ఇట్ ఈస్ నాట్ సర్టన్ యు ఆర్ అనేబుల్ టు డెలివర్ ద ప్రామిస్ డోంట్ డూ దాట్ యూ యూ టీచ్ టీచింగ్లో మీకు ఇబ్బంది ఉండదు దిస్ ఈజ్ ది వస్ట్ టీచ్ న్యూటన్స్ థర్డ్ లాస్ టీచ్ న్యూటన్స్ లాస్ టీచ్ చేసి ప్రామిస్లు ఏం చేస్తున్నావు ప్రామిస్లో ఏం లేవు దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ యూ వాంట్ టు నో యూ నో యూ డోంట్ వాంట్టు నో మే గాడ్ బ్లెస్ యువర్ కాబట్టి కామ్యకర్మలలో ఈ దోషం ఉండే శ్రీకృష్ణుడు కామ్యకర్మల్ని మనసులో పెట్టుకుని చెప్పాడు ఈ మాటలన్నీ ప్రత్యవాయం కూడా ఉంది కామ్యకర్మలో కామ్యకర్మలు చేయదలుచుకుంటే మాత్రం మీరు కాంప్రమైజ్ చేయడానికి వెళ్ళారు మీరు ఎన్ని కండిషన్స్ పెట్టారో అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిందే లేకపోతే దేవత ఏ దేవతని మీరు ఏ కామను కోసం ఆరాధిస్తున్నారో ఆ దేవత మిమ్మల్ని షీ విల్ టేక్ యూ ఫర్ షీ విల్ టేక్ యూ టు అకౌంట్ she will come up to you kabatte kamya karmala degira no compromise whereas karma yogam lo you are free from all these burdens all these fears ishvara arpana buddhi tho me kartavya karmane kartrutvo hoktvva rahitanga nissanganga mer chestunte you are a free person then ante a freedom ne ఎంజాయ్ చేయటం అలవాగ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమగచ్చే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమివాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిసత్ శ్రీకృష్ణార్పణమస్